మన స్టూడియోకి సమర్థనం అనేటటువంటి సేవా సంస్థ ఇది ప్రత్యేకమైనటువంటి సామర్థులు భిన్న సమర్థులు వారికి సేవ ఉద్దేశించి ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి గుంటూరులో పనిచేస్తూ ఉంది దాంట్లో ఇన్స్ట్రక్టర్ అయినటువంటి లాలా విఘ్నేష్ బాలగారు ఐటీ ట్రైనర్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ వారి వాళ్ళు మన స్టూడియోకి వచ్చారు నమస్కారం బాలాగారు నమస్కారం సార్ నా పేరు బాలాజీ అండి ఓకే బాలాజీ గారు ఈ సమర్థనం అనేటటువంటి సంస్థ ఏంటి ఉద్దేశం ప్రధానంగా ఆశయాలు సమర్థనం ట్రస్ట్ ఫర్ ద డిసేబుల్ ఇది ఒక బెంగళూరు నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక సంస్థ అండి దిస్ ఈస్ స్పెషల్లీ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ దృష్టి బాధ్యత అంటే విజువల్ ఛాలెంజ్డ్ అయి ఉండొచ్చు ఆర్థోపెటికల్ ఛాలెంజ్డ్ స్పీచ్ అండ్ హియరింగ్ ఇంపెయిడ్ ఇటువంటి డిసేబిలిటీస్ ఉన్నటువంటి పీపుల్ అందరికీ కూడా సర్వ్ చేస్తున్నటువంటి ఒక సంస్థ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని రన్ చేస్తుంటారు and different locations अं डिफरें लोकेशन सो दी प्रैमरी स्कूली उ अला हाई स्कूल लैवल्स उल्स डिफरेंट टाइप आफ् स्कील सेंटर्स उ दीं गुंटूर एलआरसीचार लैवलीहु रीसर्च स बटे स्की डेवलपमेंट सेंटर इक मैं डिसेबल पीपल की ఐటీ ట్రైనింగ్ అలానే సాఫ్ట్ స్కిల్స్ బీపీఓ ఇటువంటి స్కిల్స్ని నేర్పించడం జరుగుతుంది కంప్లీట్ డ్యూరేషన్ త్రీ మంత్స్ ఉంటుంది సార్ సో ట్వంటీ జూన్ టూ థౌజండ్ మన గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది ద ఫౌండర్ ఆఫ్ సమర్థన్ ట్రస్ట్ ఫర్ ద డిసెబిలిటీస్ మిస్టర్ జీకే మహాంతేష్ and uh, S.P. Nagesh. అండ్ ఎస్పి నాగ్ దీస్ బోత్ ఆర్ Unfortunately, uh, S.P. Nagesh uh, passed away. So, present uh, G.K. Mahantesh and along with Vasanthi Sagun and uh, rest of the people. We ఆఫ్ ద పీపుల్ వీళ్ళంతా కలిసి ఈ సమృద్ధన్ ట్రస్ట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు And uh, we have around uh, uh, 15 branches all over in India. So, different locations in which different type of uh, uh, projects are going on. So, the uh, most important thing is skill development. It is called uh, CABY, Cricket Association Blind in India. It is a border. So, visually challenged people's cricket uh, ella wallaki like, like how they can play the cricket and what the rules we have idantha nerpinchi vellaki international tournaments kuda mana conduct cheyadam jarutundi so ipudu manaku generally ipl idantha untundi kada adhe level lo cricket lo kuda manaku visually challenged people ki international level tournaments t20 tournaments odi evanni formats kuda run cheyadam jarutundi so deeniki india ke representative samarthana trust for the disabled నెక్స్ట్ వచ్చేసి ఆ సునాథ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది సునాథ అనేది ఎందుకంటే మన ఫైన్ ఆర్ట్స్ అండి సో వీళ్ళలో ఉన్నటువంటి కళలను వెలికి తీసి వీళ్ళ టాలెంట్ని ప్రపంచానికి చూపించేటువంటి ఒక ప్రాజెక్ట్ సునాథ సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సమర్థనం ముందుకెళ్తుంది ఓ చాలా సంతోషం అండి ఇంత విస్తృతమైనటువంటి పరిస్థితి మాకు తెలియదు సమాధా సమర్థనం అంటే ఏదో సేవా సంస్థ అని అనుకుంటున్నాము చాలా సంతోషం మా ప్రేక్షకులకు ఎక్కువ మందికి మనం చేరాలంటే వీలైనంతవరకు తెలుగులోనే చెప్పండి బాగా వస్తున్నారు మీరు సో ఇప్పుడు మాకు ఒక విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు విజువల్లీ ఛాలెంజ్డ్ ఇప్పుడు విజువల్లీ ఛాలెంజ్డ్ కూడా అనడం లేదు డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినప్పటికీ మీరు మళ్ళీ ఇంకా చూపు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలుగు అంటే అది ఎట్లా సాధ్యం అవుతుందో మాకు మేము నమ్మలేనిదిగా ఉంది ఒకసారి మీరు ఎవరికి చెప్తారు మీ నేపథ్యం ముందు వచ్చి నుంచి వద్దాం మీరు గుంటూరులోనే మిమ్మల్ని మీ స్కూల్లో ఒకసారి చూశాను ఎస్ సార్ అప్పుడు మీ ఆసక్తిగా ల్యాప్టాప్లో టైప్ నేర్చుకుంటున్నారు ఇంగ్లీష్ అంతకు మునిపోవచ్చు మీకు నేను తెలుగు నేర్పడం ప్రయత్నం చేస్తే చాలా సంతోషపడ్డారు మీరు కానీ ఎక్కువసేపు మీతో ఉండటానికి వీలు కాలేదు ఆ బాలాజీ గారు ఈ బాలాజీ గారు ఒకళ్ళేనని తెలిస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా సంతోషంగా ఉంది నేను నిజంలాగా ఉంది మీరు ఇలా ఎంతమందికి ఎట్లా శిక్షణ ఇవ్వగలుగుతున్నారు నేనేదో కెమెరా చెప్తే ఆ కెమెరా రేట్ చెప్పగానే ఇది ముప్పై ఐదు వేలు చేస్తుంది అండి ఇప్పుడు ప్రస్తుతం అవుట్ ఆఫ్ డేటెడ్ మోడల్ అండి అని చెప్పారు ఎట్లా చెప్పగలుగుతున్నారో మాకు అంతుబట్టిందిగా ఉంది మా ప్రేక్షకులకి మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది మీ బాల్యం గురించి కొంచెం చెప్పండి ఎస్ సార్ సో నా బాల్యం అంతా ఇక్కడ గుంటూరులోనే పుట్టి పెరగటం జరిగింది సార్ మా నాన్నగారు వచ్చేసి విశాఖపట్నం అండి సో మా నాన్నగారు వివాహం తర్వాత ఇక్కడ గుంటూరుకు రావడం జరిగింది వివాహం తర్వాత కాదండి వాస్తవంగా వివాహానికి ముందే గుంటూరు రావడం జరిగింది సో నా అన్నయ్య నేను నా తమ్ముడు మీ కూడా ఇక్కడ గుంటూరులోని జన్మించడం జరిగింది అండ్ స్కూలింగ్ వచ్చినప్పటికీ మా నైబర్స్ అండి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మా గురించి ఇటువంటి పిల్లలకి ఎక్కడ స్కూల్స్ ఉంటాయని వెతికి మాకు మా పేరెంట్స్తో మాట్లాడటం జరిగింది మా నాన్నగారితో వాళ్ళతోనూ మనకు గార్డెన్స్ బృందావన గార్డెన్స్ ఫోర్త్ లైన్ అని ఉందండి మన గుంటూరులో ఇక్కడ సో ఇక్కడ మనకు గవర్నమెంట్ వారు రన్ చేస్తున్నటువంటి ఒక స్కూల్ ఒకటి ఉన్నది ఈ స్కూల్ గురించి తెలుసుకొని మా పేరెంట్స్కి చెప్పడం ఆ తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు మమ్మల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది మమ్మల్ని మీన్స్ నేను అండ్ నా తమ్ముడు తను కూడా నా లాగానే విజువల్ పర్సనే సో కొంతకాలం అక్కడ మేము ఆ గవర్నమెంట్ స్కూల్లో చెడుకోవడం జరిగింది ఓ సమ్మర్ తర్వాత అరౌండ్ ఎనభై తొంభై ఆరు సమ్మర్ తర్వాత మళ్ళీ మే రీజాయిన్ అవ్వాల్సి ఉంటుంది స్కూల్కి అయితే లక్కీగా ఏమైందంటే గవర్నమెంట్ స్కూల్ కాకుండా గుంటూరులో మరొక ప్రైవేట్ స్కూల్ ఉందని కూడా మాకు తెలియటం జరిగింది ఆ స్కూల్ వచ్చేసి శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితి మనకు బ్రాడిపేట రెండు బై పదమూడు టూ బ్రాడిపేటలో ఎన్టీఆర్ సహకార భవన్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి ఈ స్కూల్ నైన్టీన్ నైన్టీ స్టార్ట్ చేయడం జరిగింది ఆ స్కూల్ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారు తహసీల్దార్గా చేసి రిటైర్ అయిన తర్వాత ఆ రిటైర్మెంట్లో వచ్చిన బెనిఫిట్తో ఈ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది వారు మమ్మల్ని ఈ స్కూల్ పెట్టడం జరిగింది మీరందరూ మా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అని మా తాతయ్య గారితో అట్లానే మా అమ్మా నాన్నతో వీళ్ళందరితో మాట్లాడటం జరిగింది సో అలా గవర్నమెంట్ స్కూలే కాదు మరొక ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది అని తెలుసుకొని మేము నేను మా తమ్ముడు ఇద్దరం కూడా ప్రైవేట్ స్కూల్గా ఇక్కడికి వచ్చి చేరటం జరిగింది సో అక్కడి నుంచి రెగ్యులర్గానే అందరితో పాటే చదువుకున్నాం ఎక్కువ మంది విజువల్లీ ఛాలెంజెడ్ పీపుల్ ఉండటం వల్ల మాకు ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు సో సింపుల్గానే మేము బ్రైలీ లీపి నేర్చుకోవడం జరిగింది రెగ్యులర్ ఎడ్యుకేషన్ కరిక్యులంగా ఉన్నటువంటి అన్ని సిలబసెస్ని నేర్చుకున్నాం అండ్ టెన్త్ ఇన్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత నేను టీజే బేస్ కాలేజీలో ఇంటర్మీడియట్కి చేరాను ఇంటర్ అండ్ డిగ్రీ అక్కడ కంప్లీట్ చేసుకున్నాను సార్ అండ్ దాని తర్వాత పీజీ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండి లిటరేచర్స్ ఆఫ్ హిందీ దాంట్లో నేను ఎంఏ చేశాను తర్వాత ఇమీడియట్గా నేను ఎల్పి రాయడం జరిగింది ఎల్పి సెట్లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది సో దాంతో నాకు విజయవాడలో దక్షిణ భారత హిందీ ప్రజార సభ వాళ్ళది ఒక కాలేజ్ ఉందండి డాక్టర్ మోటిరి సత్యనారాయణ హిందీ శిక్షా మహాల్ దీంట్లో నేను బీఈడి విత్ హిందీ సిబిఎస్ఈ కోర్సు ఉంటుంది ఇది అక్కడ నేను బీఈడి చేశాను అనమాట సో కంప్లీట్గా నాకు ఈ ఎడ్యుకేషన్స్లో నాకు ఎక్కడా ఇబ్బంది అనిపించలేదండి ఎందుకు అనిపించలేదంటే కంప్లీట్గా నేను బ్రైల్ లిపిని నేర్చుకొని ఆల్మోస్ట్ డిగ్రీ వరకు బ్రైల్ మీదే నేను డిపెండ్ అయ్యి అన్నీ రాసుకుంటూ వచ్చాను కనుక ఇబ్బంది అనిపించలేదు ఒకసారి నా బిఈ బీఈడి అయిపోయిన తర్వాత నాకు ఏం చేయాలి అర్థం కాలేదన్నమాట సో కంప్లీట్గా టెక్నాలజీ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నీ కంప్లీట్ ఈ టెక్నాలజీ పైన దృష్టి పెట్టడం జరిగింది సార్ ఓకే చాలా మరి మీ అన్నయ్య ఒకళ్ళు ఉన్నారని చెప్పారు ముగ్గురు పిల్లలు అతను సార్ మా అన్నయ్య నార్మల్ పర్సనేనండి తనకి ఎటువంటి డిసెబిలిటీ లేదు బట్ అన్ఫార్చునేట్లీ అన్నయ్య రెండు వేల పదమూడులో చనిపోవటం జరిగింది అది హార్ట్ స్ట్రోక్ వచ్చి అన్నయ్య చనిపోవటం జరిగింది సార్ ఓకే మీ తమ్ముడు మీరు ఇద్దరు కూడా పుట్టుకతోనే చూపు లేదన్నమాట మీకు అవునండి ఇప్పుడు మీ తమ్ముడు ఎట్లా ఉన్నాడు గుడ్ అండి అతను బాగున్నాడు కెనరా బ్యాంక్లో క్లర్క్గా చేస్తున్నాడు అతను సో అతను కూడా నాలాగానే నాతో పాటే కలిసి చదువుకున్నాం ఇద్దరం కూడా తను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాడు అట్లానే బిఈడి చేశాడు రెగ్యులర్ జనరల్ బిఈడి తర్వాత తను కెనరా బ్యాంక్లో జాబ్ వచ్చి టూ థౌజండ్ తను మొదట సిండికేట్ బ్యాంక్లో జాయిన్ అయ్యాడు సార్ ఇప్పుడు అది కెనరాలోకి మర్చింది బ్యాంక్ ఓకే ఇద్దరు కూడా అపూర్వ సహోదరుల సోదరుల ఉన్నారు మీరు ఇప్పుడు ఇక్కడ సమర్థనంలో ఇప్పుడు జాయిన్ అయ్యారు మీ అనుభవాలు సమర్థనం ట్రస్ట్ గుంటూరు బ్రాంచ్కి ఇంకొక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్లో స్టార్ట్ అవుతుంది అనగా నేను ట్వెన్త్ టెన్త్ ఆఫ్ జూన్ టూ థౌజండ్ జాయిన్ అయ్యాను సో వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడం అండ్ నా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ లెవెల్స్ని చూసి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ నా దగ్గర ఉన్నాయని నన్ను వాళ్ళు హైర్ చేసుకోవడం జరిగింది నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ గుంటూరులో ఎక్కడ అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా మా రీజనల్ హెడ్ అండి శ్రీ పివీకే శ్రీనివాసరావు గారు సార్ అప్పట్లో సెంటర్ హెడ్గా ఉన్నారు ఇప్పుడు ప్రమోషన్ వచ్చి రీజనల్ హెడ్గా చేస్తున్నారు ఆ సార్ ఈ ఎక్కడైతే పర్ఫెక్ట్ అట్మాస్పియర్ ఉంటుంది మనకు కావాల్సిన అట్మాస్పియర్ అని తిరిగి వెతిక అమరావతి రోడ్లో అది తీసుకురావడం జరిగింది సో నేను టెన్త్ జూన్న టూ థౌజండ్ సిక్స్టీన్ జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు మీ సేవలు ఏవేంటి అక్కడ మీరు చేసేది మొత్తం మీద చేసేది ఏంటి సంస్థ ఇందాక టూకీగా చెప్పారు ఇంకొంచెం వివరంగా చెప్తూ మీరు ప్రత్యేకంగా చేస్తున్నటువంటి సేవలు ఏంటి మీరు మీ వైకల్యం ఎక్కడైనా అడ్డు రాకుండా నార్మల్ వాళ్ళతో కూడా పోటీ చేసేలాగా చేయగలుగుతున్నారంటే మీ దానికి కారణం ఏంటి సార్ బేసిక్గా సమర్థనం ట్రస్ట్ ఫర్ ద డిసేబుల్ అనేటువంటి సంస్థ స్పెషల్గా ఈ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం ఏర్పడిన సంస్థ కనుక స్మూత్ మూమెంట్ అనేది ఉంటుందండి ఎక్కడ కూడా మనకు ఇబ్బంది అనిపించదు పని చేసేటప్పుడు కూడా మనకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అదే ఉంటుంది సో ఇందని చెప్పినట్టు వీళ్ళు కంప్లీట్గా స్కిల్లింగ్ సంబంధించి చెప్తుంటారు కదా సో ఆ స్కిల్లింగ్ ప్రాజెక్ట్లో నన్ను తీసుకోవడం జరిగింది సో దాంట్లో నా బాధ్యత వచ్చి విజువల్లీ ఛాలెంజ్డ్ ట్రైనర్ అండి నేను ఐటీ ట్రైనర్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ అంటాము సో ఇక్కడ నా పని ఏంటంటే విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అంటే దృష్టి బాధిత పీపుల్ వాళ్ళందరికీ కూడా విద్యార్థులకి నేను కంప్యూటర్ని నేర్పించడం జరుగుతుంది సో దీనికోసం వీళ్ళకి కొన్ని ఆడియో సాఫ్ట్వేర్స్ ఉంటాయి వాటి ద్వారా నేను వీళ్ళకి కంప్యూటర్ నేర్పించడం జరుగుతుందండి అండ్ నాకు యాజ్ ఎ ఐమ్ ఎ బ్లైండ్ పర్సన్ నాకు ఎక్కడ కూడా ఈ సంస్థలో పనిచేస్తున్నప్పుడు అరే నాకు చూపు బాగుండే నేను వీళ్ళతో అట్లా ఉంటే బాగుండే ఎక్కడ అనిపించలేదు ఎందుకు నాకు కంప్లీట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ అండ్ ఇక్కడ డిసేబుల్ పీపుల్ ఈ కంప్లీట్ బ్రాంచ్లో నేను అక్కడ ఉన్నాను రిమైనింగ్ అంతా కూడా నార్మల్ వాళ్ళే ఉన్నారండి సో నాకు ఎక్కడ కూడా నేను బ్లైండ్ అన్నట్లు నన్ను తక్కువ చేసి వాళ్ళు చూడలేదు సో అలానే నాకు చూపుంటే వెళ్ళేది ఇంకా బాగా మూవ్ అయ్యేవాడి ఫీలింగ్ నాకు ఎక్కడ రాలేదు ఓకే సంతోషం అండి ఇప్పుడు మీరు టైప్ చేయటం అయితే ఒక సాఫ్ట్వేర్స్ అవి ఉంటాయి చేస్తారు మీరు ఈ మధ్య మీరు తెలుగులో కూడా చదవగలుగుతున్నారు మీకు ఫైల్ కనుక పంపితే దాన్ని తెలుగులోనే చదివి మళ్ళీ రిప్లై ఇవ్వగలుగుతున్నారు సరే హిందీ ఎట్లాగూ మీకు ప్రావీణ్యం ఉంది కాబట్టి దాదాపు మాతృభాష ఏమి హిందీ అన్నట్లుగా అంత ఉన్నత శిఖరానికి వెళ్ళారు ఇప్పుడు మీ భాషను చదవటానికి ఇప్పుడు వచ్చినటువంటి సాంకేతిక పరంగా సౌలభ్యాలు ఏంటి ఇప్పుడు మూడు భాషలు మీరు చదువుతారు కదా చదువుతాను ఎట్లా దానికి ఇవాళ్ళ ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం మనకు మూడు భాషలు కాదండి ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్న అన్ని భాషల్ని మనం చదివేదానికి రాసేదానికైతే అవకాశం పుష్కలంగా ఉంది సో టెక్నాలజీ పరంగా మనకు వచ్చేసి ఎంటైర్ వరల్డ్ ప్రపంచం కూడా ఏలగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రజెంట్ మనకు అవైలబిలిటీ ఉంది దీంట్లో భాగంగా విండోస్ విండోస్ కంప్యూటర్స్ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి కి మనకు ముఖ్యంగా మూడు సాఫ్ట్వేర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ అవి దానిలో ఒకటి నారేటర్ ఈ నారేటర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఇట్ ఈస్ ఎ స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ అండి స్క్రీన్ పైన ఉన్న విషయాన్ని చెబుతుంది ఇది మైక్రోసాఫ్ట్ సంస్థ వారు విండోస్తో పాటుగా డిఫాల్ట్గా ఇచ్చినటువంటి ఒక సాఫ్ట్వేర్ ప్రతీ కంప్యూటర్లో ఉంటుందండి ఇది బ్లైండ్ వాడే కంప్యూటర్ అనే కాదు మీరు వాడే ప్రతీ కంప్యూటర్లో కూడా నేరేటర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది దాన్ని మనం టర్న్ ఆన్ చేస్తే అది మాట్లాడడం మొదలు దానికి మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక హెడ్సెట్ కానీయండి లేదా ఒక స్పీకర్స్ కానీ ఏదైనా ఒక ఆడియో గ్యాజెట్ కనెక్ట్ అయి ఉండాలి ప్రతి విషయాన్ని అది చెబుతుంది యాక్యురేసీ అనేది నాట్ అండి పూర్తి స్థాయిగా సపోర్ట్ చేయకపోవచ్చు కొంత కొంత సపోర్టెన్సీ ఉంది అది అప్డేట్ అవుతూ ఉంది చిన్న చిన్న కదా అప్డేట్ దాని యొక్క అక్సెసిబిలిటీ లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఫేమస్ సాఫ్ట్వేర్ అండి దీని పేరు వచ్చేసి జాస్ జాస్ అంటే జేఏ డబ్ల్యూఎస్ జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ ఈ సాఫ్ట్వేర్ కూడా స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ అండి ఇది యాక్చువల్గా అమెరికాలో ఫ్రీడమ్ సైంటిఫిక్ అనేటువంటి ఒక కంపెనీ అండి ఆ కంపెనీ డా ఈ కంపెనీ యొక్క ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో అతని పేరు టెడ్ హెంటర్ జస్ట్ వన్ మినిట్లో అతని గురించి చెప్తాను నేను జస్ట్ ఈ సాఫ్ట్వేర్ రాయటం కల కారణం అది టెడ్ హెంటర్ అని అతను ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అండి నార్మల్ పర్సన్ అతను అతనికి బైక్ రేస్ కార్ రేస్ అంటే చాలా ఇష్టం ఒకసారి రేస్లో పార్టిసిపేట్ చేస్తూ చిన్న యాక్సిడెంట్ జరిగింది ఈ మెటర్న్ యాక్సిడెంట్ యాక్చువల్గా సో ఆ యాక్సిడెంట్ వల్ల తనకి చూపు పోయింది ప్రోగ్రామర్గా తన ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోవడంతో అతనే ఓన్గా తయారు చేసిన సాఫ్ట్వేర్ ఈ జాబ్స్ అయితే సాఫ్ట్వేర్ పర్చేజ్ అండి మనం ఖచ్చితంగా కొనుక్కొని వాడవలసి ఉంటుంది అది కూడా బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో అటువంటి సాఫ్ట్వేర్ పైన మేము మా స్కూల్ డేస్లోనే మాకు ఈ సాఫ్ట్వేర్ని నేర్పించడం జరిగింది దాని సహాయంతో కంప్యూటర్ని నేర్చుకుందాం మరి అందరూ కొనుక్కోలేరు ఇటువంటి సాఫ్ట్వేర్ని ఎందుకంటే సింగిల్ యూజర్ అరౌండ్ నలభై ఐదు ఉంటుంది సింగిల్ యూజర్ అంటే ఒక కంప్యూటర్కి మాత్రమే ఇంత ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ని అందరూ కొనుక్కోలేరు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఎన్వీ యాక్సెస్ లిమిటెడ్ అని చెప్పేసి ఆస్ట్రేలియా నుంచి ఒక సంస్థ స్టార్ట్ అయింది వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ని రిలీజ్ చేశారు దాని పేరు ఎన్విడిఏ ఎన్వీడిఏ అంటే నాన్ విజువల్ डेस्कटा ऐक्स दी मुगर उ फौडर्स मैके जेम स्टेज पीटर वॉनर यह मुग्गर साफ्टवे डेवलपयी अने साफ्टवेयर ओपन सोर्स साफ्टवेर अंत फ्री साफ्टवेर वी नीड नाट पर्चेज इट एक्वा अवसर लेवर वड़को रूलोटे विजुअली चालंजे वाड़ा नार्म का ऐक्ट वाली సో ఈ సాఫ్ట్వేర్ సహాయంతో ఇప్పుడు మీరు చెప్పినటువంటి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇంకా ఏ లాంగ్వేజెస్ అయినా భారతదేశంలో అన్ని లాంగ్వేజెస్ ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ని కూడా శుభ్రంగా చదువుకోవచ్చు రాసి పంపించవచ్చు అటువంటి టెక్నాలజీని ఈ నాన్ విజువల్ డెస్క్ యాక్సెస్ ఎన్విడి అనేటువంటి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్లో టూ మెథడ్స్ ఉంటుందండి ఒకటి ఇన్స్టాల్డ్ రెండోది పోర్టబిలిటీ నా ఓన్ కంప్యూటర్ ఉందనుకోండి నేను ఇన్స్టాల్ చేస్తాను చాలామందికి ఓన్ కంప్యూటర్స్ ఉండదు వాడి ఇంటర్నెట్కి వెళ్ళి వాడి పని చేసుకోవాలి అటువంటి సిచ్యువేషన్లో పోర్టబిలిటీ సాఫ్ట్వేర్ని జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంతే ఒక పెంటర్ని కనెక్ట్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా కూడా వాడు పని చేసుకోవచ్చు ఇటువంటి కంపేటబుల్ సిచ్యువేషన్ అయితే ఎన్విడియా క్రియేట్ చేశాను తర్వాత ఇప్పుడు దీనికి ప్రపంచవ్యాప్తంగా ఏ భాష అనువాదం కావటానికి కానీ చదవటానికి ఇట్లా వచ్చిందంటే ఇదంతా యూనిక్ లో ఉండటం వల్లనే సాధ్యమైనవి కదా యూజువల్గా యూనిక్ కోడ్ అండ్ డిఫరెంట్ మెథడ్ సార్ యూనిక్ కోడ్ ఎక్కడ పనికి వస్తుందంటే జనరల్ టెక్స్ట్ నుంచి బీఆర్ఎఫ్లోకి అంటే బ్రైల్ ఫార్మాట్లోకి మారడానికి అండ్ బిఆర్ఎఫ్ బ్రైల్ ఫార్మాట్ నుండి రెగ్యులర్ టెక్స్ట్లోకి మారడానికి మనకి యూనిక్ అనేది యూజ్ చేయటం జరుగుతుంది వీటికి వాడేటువంటి టెక్నాలజీ ఏంటంటే ఓసిఆర్ అంటాం అండి అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈ సాఫ్ట్వేర్స్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది బాగుందండి ఇప్పుడు వీళ్ళకి అయితే మీరు బ్రెయిలీ నేర్చుకున్నారు ఇప్పుడు టెక్నాలజికల్గా ఇప్పుడు కంప్యూటర్లో ఉన్నటువంటి అత్యంత ఆధునికమైనటువంటి సాఫ్ట్వేర్ కూడా వాడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఒక ఐదో సంవత్సరం ఆరో సంవత్సరంలో ఉన్నటువంటి కుర్రవాడు చదువుకోవడానికి వస్తే మీరు ముందు బ్రెలీ నేర్చుకోవటమే మంచిది అంటారా వాస్తవంగా టెక్నాలజీ ఎంత ఉన్నప్పటికీ ఈ రోజున టెక్నాలజీ రేపటికి ఉండదు అది అప్డేట్ అవ్వచ్చు అవుట్డేటెడ్ అయిపోయి అసలు టెక్నాలజీనే రిమూవ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ నేను నేర్చుకునే రోజుల్లో మాకు అట్లీస్ట్ ఆడియో రికార్డింగ్ ఫెసిలిటీస్ కూడా లేవండి కంప్లీట్ బ్రైలీలోనే నేర్చుకునేవాళ్ళం అది స్టాండర్డ్ మోడ్ బ్రైల్ అనేది రావడం చాలా ఇంపార్టెంట్ సో బ్రైల్ అనేది లేకుండా ఇవాళ ఆడియో ఉంది లేదంటే కంప్యూటర్ ఉంది దీన్ని వాడేసి సర్వైవ్ అయిపోతాం అనుకుంటే ఇదే టెక్నాలజీ రేపు రూల్ లేదు ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు ఎంఎస్ ఆఫీస్ టూ ఉంది ఈరోజు టూ థౌజండ్ రన్ అవుతుంది మార్కెట్లో అట్లానే అప్పుడు విండోస్ ఒకటే ఉంది ఈరోజు యాపిల్ వచ్చింది సో అవసరం తగ్గట్టుగా మేము వాటన్నిటినీ నేను ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నాను ఆండ్రాయిడ్ వాడుతున్నాను మ్యాక్బుక్ వాడగలను విండోస్ వాడగలను లినిక్స్ కూడా వాడగలను ఉన్నటువంటి టెక్నాలజీని నేర్చుకోవడం తప్పులేదు కానీ బేసిక్ అనేది కంపల్సరీ ఉండవలసి ఉంటుంది అది బ్రెయిల్తోనే సాధ్యం అవుతుంది ఓకే ఇప్పుడు ఇంకా మీ స్కూల్లో మీతో పాటుగా చదువుకున్న మీ తోటి విద్యార్థులు కానీ పాటలు పాడేవాళ్ళు ఇట్లాంటి స్కిల్స్ నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు ప్రోగ్రామ్ మే స్కూల్ నుంచి అవునండి వచ్చేవాళ్ళు ఇంకా ఇట్లా విశిష్టమైనటువంటి కృషి చేసి సాధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉదాహరణగా చెప్పుకోవచ్చా మనం ఉన్నారా మా స్కూల్లో నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అందరు సెటిల్ అయ్యారండి మా స్కూల్ నుంచి ఒక ఫ్రెండ్ మాత్రం అతను అన్ఫార్చునేట్గా ఎక్స్పైర్ అయ్యాడు రెస్ట్ ఆఫ్ ద people, అందరం కూడా ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయాము మా ఫ్రెండ్స్ బ్యాంకింగ్ సెక్టర్ లో బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి కెనరా బ్యాంక్ కావచ్చు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అలానే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ ఇటువంటి డిపార్ట్మెంట్స్ లో ఆఫీసర్స్గా ఎక్కువ మంది అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి బ్యాంక్స్ అండ్ ఆఫీసర్స్ లో ఈ కంపెనీస్ లో ఆఫీసర్స్గా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ మ్యూజిక్ పరంగా వస్తే ఉన్నారండి సింగర్స్గా టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు అలానే కీబోర్డ్ ఆర్టిస్టులు ఉన్నారు అండ్ నేను మా తమ్ముడు మీ ఇద్దరం కూడా ఇన్స్ట్రుమెంట్ మృదంగం నేర్చుకున్నామండి దాంట్లో నేను మృదంగంలో డిప్లొమా చేస్తున్నాను చాలా సంతోషం అండి నార్మల్ కేపబిలిటీస్ కలవాళ్ళతో పోటీ చేసి మీకు ఉన్నటువంటి కోటలో అయినప్పటికీ ఆ స్థాయికి రావడం ఆఫీసర్ స్థాయికి అంటే చాలా విశేషమే మీకు ఎక్కడ కూడా ఈ అవరోధం కాదు అనిపించటానికి దాన్ని మించినటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి కదా ఖచ్చితంగా అది బాగా మిమ్మల్ని పరీక్ష పెట్టినటువంటి సందర్భం ఏదైనా మీ జీవితంలో జరిగిందా ఆటంకాలు అవరోధాలు ఏదైనా వస్తే కేవలంగా మీ ఆత్మ విమర్శ ఆత్మస్థైర్యం వలనే అధిగమించినటువంటి ఎన్నో ఉండి సమాజంలో మీరు ఎదుర్కొన్నటువంటి అటువంటి ఏదైనా ఒకటి రెండు నా లైఫ్లో నాకు బాగా గుర్తున్న విషయం ఒకటి చెప్తానండి నేను నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు వేల నా డిగ్రీ సుమారుగా కంప్లీట్ అయిన తర్వాత నేను ఎంఏకి అప్లై చేసి యూనివర్సిటీలో ఎంట్రన్స్ టెస్ట్ రాశాను హిందీ డిపార్ట్మెంట్కి ఎంఏ చేయడం కోసం సో అప్పుడు నా ర్యాంక్ వచ్చి లెవెంత్ అరౌండ్ ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ రాశాము దాంట్లో నా ర్యాంక్ నెంబర్ లెవెన్ వాస్తవంగా యూనివర్సిటీలో నాకు ఫ్రీ సీట్ రావాలి సో ఆ సిచ్యువేషన్లో నేను నా బ్రదర్ని మా అన్నయ్యని కూడా తీసుకొని చాలా హ్యాపీగా యూనివర్సిటీకి వెళ్ళటం జరిగింది జాయిన్ అవడం కోసం సో చిన్న ఫార్మాలిటీ కౌన్సిలింగ్ ఒకటి ఉండాలి ఫార్మాలిటీ కౌన్సిలింగ్ తర్వాత నాకైతే సీట్ రావాల్సి ఉంటుంది యూజువల్గా అప్పుడు హెచ్వైడీగా ఒక సార్ అయితే పనిచేస్తున్నారండి పేరు చెప్పకూడదులేండి సో ఆ సార్ ఏం చేశారంటే నన్ను ఇంటర్వ్యూకి అయితే ఆ కౌన్సిలింగ్ ప్యానెల్లోకి పిలిచారు వెళ్ళాను అండ్ ఐ వాజ్ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్ అండి అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒకటే అన్నాడు నువ్వు ఎందుకు ఎంఏ చేయాలనుకుంటున్నావు సో ఐ సైడ్ సార్ నేను మాస్టర్స్ చేసి ఎంఏ అయిపోయిన తర్వాత నేను సమ్థింగ్ బిఎడ్ బిఎడ్ చేయాలి पीएचडी చేయాలి నేను ఆ ఫీల్ లో ఒక టీచర్ గా వెళ్ళాలి ఆర్ అంటే ఒక ఫ్యాకల్టీ లెవెల్ కి నేను రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అతను నన్ను అప్రషియేట్ చేస్తారు అనేసి బట్ క్వైట్ ఆపోజిట్ అండి లిటరల్ గా అతను చాలా హార్ష్ గా మాట్లాడాడు నీలాంటి ఒక బ్లైండ్ కి అంటే ఇంకా ఈ లెవెల్ లో చెప్పలేది ఇంకా దిగజారి నీలాంటి ఒక గుడి వారకి చదువుకోవసనా ను ఏం చేస్తావు నువ్వు ఇక్కడ సెమిస్టర్స్ ఉంటాయి నువ్వు పాస్ అవవు నువ్వు రాసే నీ నాలెడ్జ్ లెవెల్కి ఇక్కడ రీచ్ అవ్వలేవు నువ్వు నీవు సెమిస్టర్లో ఫెయిల్ అయ్యావు అనుకో నువ్వు చనిపోతావు ఏదో ఆత్మహత్య చేసుకొని నాకు చెడ్డ పేరు వస్తుంది నీలాంటి వాడికి నేనేంటి చదువు చెప్పేది ఈ టైప్ ఆఫ్ వేలో అతను మాట్లాడటం మొదలుపెట్టాడనమాట సో అప్పుడున్నటువంటి నా నాలెడ్జ్ లెవెల్ కావచ్చు నా ఇంపాక్ట్ ఆఫ్ ఎయిజ్ కావచ్చు నేను చాలా కుంగిపోయినా ఆ విషయంలో యాక్చువల్గా సో బయటకు వచ్చానండి ఇంకా నాకు రాదులే అనుకుని బయటకు వచ్చేసా తర్వాత మా చుట్టుపక్కల నైబర్స్ వాళ్ళు ఏమన్నారంటే అదే యూనివర్సిటీలో మన విజువల్లీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీకి సంబంధించి కూడా కొందరు కేర్ టేకర్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడదాం పాదా అని చెప్పి నన్ను తీసుకువెళ్ళారు సో వాళ్ళు మాట్లాడడం హెచ్ఓడి పిలవడం హెచ్ఓడీకి వీళ్ళందరూ వార్నింగ్ ఇవ్వడం అదంతా జరిగిపోయింది ఫైనల్గా ఏమైందంటే ఇంకా మా ఊళ్ళో ఒకటే వచ్చారు నువ్వు ఖచ్చితంగా ఇదే యూనివర్సిటీలో ఎంఏ చేయాలి రెగ్యులర్గా ఇతను సీట్ ఇవ్వకపోతే డిస్టెన్స్లో ఎంఏ చేయి సో నౌ ఐఎమ్ రెడీ టు డూ ఎంఏ నేను కరస్పాండెన్స్ కోర్సులోకి వెళ్ళిపోయాను నా ఎంఏ కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా సో అలా అది నాకు బాగా గుర్తుండిపోయిన సంఘటన సార్ చాలా అరుదైనటువంటిది హృదయం ద్రవించేటటువంటిది చేయు తెవ్వకపోగా నిరాశపరిచేటటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉంటారు అని తెలియజేస్తుంది అయినప్పటికీ వాటిని అధిరోహించి అధిగమించి మీరు ఈ రావటం ముఖ్యంగా ఇది ఈ యూనియన్ ఒక మీరు ఒక సమైక్య శక్తిలాగా పోరాడుతున్నారు హక్కుల కోసం అది కూడా ఇక్కడ మీకు ధైర్యాన్ని కలిగించింది ఇప్పుడు అట్లా మీరు ఒక ఐక్య సంఘంలాగా ఉండి చేయటం దానికి మీకు మీకు ఏంటంటే అండి నేను సమర్థన్ ట్రస్ట్ లో ఉద్యోగం చేస్తున్నా నాకు వాళ్ళ నెలకు సాలరీ ఇస్తున్నారు నేను నాకు నా నాలెడ్జ్ వాళ్ళందరికి పని ఇది కాకుండా నేను ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉందండి సక్ష్యం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది సక్ష్యం అంటే సమదృష్టి క్షమతా వికాస్ ఏవం అనుసంధాన్ మండలి ఇది ఆల్ ఇండియా లెవెల్ ఆర్గనైజేషన్ దీంట్లో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ క్షమతా వికాస్ అని చెప్పి ఒక టెక్నికల్ రీసెర్చ్ సెల్ ఉంటుంది దాంట్లో ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ నుంచి నన్ను రిప్రజెంటేటివ్ ఇప్పుడు తీసుకోవడం ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఏం చేస్తామంటే ఆల్ టైప్ ఆఫ్ డిసేబుల్డ్ పీపుల్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వాళ్ళకున్న సమస్యలని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఆ సమస్యకి మనం దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ తీసుకురాగలిగేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది ఈ సక్ష్యం అనేది సో దీంట్లో టెక్నికల్ రీసెర్చ్ లో ఆంధ్ర అండ్ తెలంగాణ రిప్రజెంటేటివ్గా ఉన్నాను అలానే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి విజువల్లీ ఛాలెంజ్ కమిటీ ఇన్ఛార్జిగా ఉన్నాను సో ఈ రెండు కూడా వాలంటరీగా నేను చేస్తున్నటువంటి సర్వీసెస్ అండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ సక్ష్యం ద్వారా మేము బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం అండ్ దాంట్లో కూడా ఇప్పుడు దాకా నేను నా లైఫ్ లో ఒక ఎయిటీన్ టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషం మీ ప్రైవేట్ వ్యక్తిగతమైన జీవితంలోకి ఒక ప్రశ్న అడుగుతాను ఖచ్చితంగా మీరు ప్రపంచాన్ని చూడలేకపోతున్నాం అనేది లేకుండా ఆ బాధ మీ అర్ధాంగిని కూడా మీతో సమానంగా ఉండేటట్టు ఆమెనే ఎంచుకున్నారు మీ ఫోటో పంపించారు ఒకసారి నాకు మెసేజ్లో అది చూశాను అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను మీరు దానివల్ల ఒక త్యాగం చేసినట్టుగానేమని అనుకుంటున్నారా మంచి పని చేసామనుకుంటున్నారా ఇంకా మీరు ఇటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆదర సందేశం ఏంటి దీనివల్ల చాలా గొప్ప సందేశం ఉంది అందులో మిగతా వాళ్ళు నాకు లేకపోయినా మిగతా వాళ్ళకైనా ఉండాలి అనేటటువంటిది జీవిత భాగస్వామి కోరుకుంటూ ఉంటారు కానీ మీరు మీలాంటి వాళ్ళే ఉంటే చాలు మీ కష్ట సుఖాలు ఏదో ఆమెను అర్థం చేసుకోవటంలో వాళ్ళు కూడా సమానమైన వాళ్ళు అయితేనే బాగుంటుందని ఎంపిక చేసుకున్నారనుకుంటాను నేను ఆ విషయం కొంచెం వివరణ చెప్ప మొట్టమొదటి ఏంటంటే సార్ ఇటువంటి వ్యక్తిని చేసుకోవాలి లేదంటే ఒక బ్లైండ్ వ్యక్తిని చేసుకొని నేను వాళ్ళకి జీవితం అనేటువంటి ఆలోచన అయితే నా దృష్టిలో లేదు అది అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి అటువంటి మంచి భార్య నాకు దొరికినందుకు నేను మొదటగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అది నా పూర్వజన్మ శుక్రతో అనుకోవాలి సో ఒక బ్లైండ్ పర్సన్నే చేసుకోవాలి లేదంటే ఒక నార్మల్ పర్సన్నే చేసుకోవాలి అనేది అది అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే ఒక బ్లైండ్ నార్మల్నే నాకు నార్మల్ వ్యక్తి కావాలి అంతా కనిపించేటువంటి వాళ్ళే కావాలి నాకు బ్లైండ్ని నేను చేసుకోను అని ఒక పర్సన్ అనుకుంటే ఆడవారు కూడా స్త్రీలు కూడా వాళ్ళు ఎట్లా కదా నాకు బ్లైండ్ ఎందుకండి నాకు నార్మల్ వాడు కావాలి నాకు అన్ని అంగాలు బాగానే ఉన్నాయి కదా మరి నాకెందుకు బ్లైండ్ అని వాళ్ళు అనుకుంటే సో నేను ఎప్పుడు అలా అనుకోలేదండి నాకు నా స్నేహితురాలు కూడా మేము కలిసి చదువుకున్నాం వాస్తవం సో ఓ కొంత టెన్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం అందరం కూడా సో తర్వాత చాలా సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కలిసాం మాట్లాడుకొని మా పేరెంట్స్తో అట్లానే మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్తో కూడా అందరూ మాట్లాడుకొని పెద్దలు నచ్చి పెద్దల సమక్షంలోనే వివాహం అంతా కూడా బాగా జరిగింది చక్కగా ఒక వివాహానికి ఆ తర్వాత వ్రతానికి కూడా కలిపి సుమారుగా ఒక మంది వచ్చారు జనాలు కూడా సో ఇక్కడ అది మా అదృష్టంగా భావిస్తున్నాం అంతేకానివ్వండి నేను బ్లైండింగ్ చేసుకొని ఆవిడికి లైఫ్ ఇచ్చాననేది లేదు వాస్తవంగా నా భార్య నా లైఫ్లోకి వచ్చి నాకు ఒక నాకు ఒక మంచి లైఫ్ ఇస్తుందనే నమ్మకంతో నేను ఉన్నాను చాలా సంతోషం ఎందుకంటే ప్రతి విజయానికి కూడా వెనకాల స్త్రీ ఉంటుంది అంటారు కదా సో నేను పూర్తిగా నమ్ముతున్నాను సార్ ఓకే మళ్ళీ ఒకసారి మొదటికి వస్తే మీ అనదముల్లో ఇద్దరు చూపు లేనటువంటి వాళ్ళుగా రావడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు ఇది వాస్తవంగా ఏంటంటే మా మా అమ్మా నాన్న వారిది మాది మేనరికం అండి సో ఇదొక కారణం అవుతుంది ఖచ్చితంగా అవి ఉండొచ్చు కదా అవుతుంది అంటే కొన్ని రీసెర్చెస్ ప్రకారం ఆర్డ్ నెంబర్ ఆఫ్ మేనరికా మేనరికంకి ఏదో టైప్ ఆఫ్ డిజబిలిటీ వస్తుంది అనేటువంటిది డాక్టర్స్ చేసిన ఒక రీసెర్చ్ అని నేను ఇదివరకు చదివాను గూగుల్లో చదవటం జరిగింది అంటే మేనరికం అంటే ఎట్లా మీ అక్క కూతుర మీ నాన్నకి అక్క కూతురు అమ్మేమ్మ అవునండి ఓకే సరే పోతే ఇప్పుడు ఈ మేనర్కె గురించి కూడా రిస్క్ ఉంది అనేటటువంటిది చెప్తూ ఉన్నారు మేనర్కాలు తగ్గుతూ ఉన్నాయి అంతేకాకుండా పుట్టుకతోనే వచ్చేటటువంటి వాళ్ళు లక్షకి ఒకళ్ళు ఇద్దరు అంధత్వంతో పుడుతున్నారు దాన్ని బడికి వెళ్లే స్థాయిలోనే కళ్ళజోళ్లు కనుక ఇచ్చి సరైనటువంటి ఇస్తే ఇంప్రూవ్ అవుతుంది చూపు చాలా వరకు బెటర్ అవుతుందని చెప్తున్నారు తర్వాత విటమిన్ ఏ చుక్కలు కనుక వేస్తే రెండు మూడు సార్లు అంధత్వం రాకుండా ఉంటుంది విటమిన్ ఏ అనేది బాగా వస్తే అని కాబట్టి చాలా చిన్న వైద్యంలో తీసుకునే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని శుక్లాల గురించి సరైన ఆపరేషన్లు చేయటం ఇటువంటి వాటి వల్ల అంధత్వాన్ని తగ్గించటానికి ప్రపంచం నడుం బిగించి చేస్తూ ఉన్నారు మీరు బాల్యంలోనే ఏదైనా డిఫెక్ట్ కన్నా కనపడితే వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని సలహా ఇస్తారు సార్ యాక్చువల్గా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం బ్లైండ్నెస్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాటగిరీస్లో ఉన్నదండి లైక్ ఇప్పుడు గ్లూకోమా ఒక వ్యాధి ఉంది అట్లానే ఆర్పి రెటీన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అంటాం రకమైన వ్యాధి ఒకటి అలానే ఆప్టికల్ నర్వ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల బ్లైండ్నెస్ వచ్చేటువంటిది ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి కార్నియా రిట్రీవల్ వల్ల బ్లైండ్నె అంటే కార్నియా లాస్ అవ్వడం వల్ల బ్లైండ్నెస్ వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది ఇంకా వీటిలో చాలా రకాలు ఉండొచ్చు ఇటువంటి కేసెస్ ఉన్నప్పుడు ఎవరికి లైక్ అంటే ఎవరికైతే చూపు వస్తుంది అనేది ఆ కేసు యొక్క స్ట్రెంగ్త్ని బట్టి దాని యొక్క పర్టికులర్గా దానికి ఉన్నటువంటి ప్రెషర్ని బట్టి రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు కార్నియా రిట్రీవల్ ప్రోగ్రామ్ అంటుంటాం మనం మెడికల్ భాషలో కార్నియా రిట్రీవల్ అంటుంటాం అంటే కార్నియాని మార్చడం వల్ల చూపు వస్తుంది చాలామందికి దీన్ని కెరెటోప్లాస్టీ అంటుంటారు సక్షం ద్వారా ఈ కార్నియా డోనర్స్ని కూడా కలెక్ట్ చేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది సో ఈ కెరెటోప్లాస్టీ జరగడం వల్ల కొంతమందికి చూపు వస్తుంది మనం గమనించుకుంటే మన సినీ ఫీల్డ్లో కూడా ఈ కెరటోప్లాస్టిక్ జరగడం వల్ల చూపొచ్చిన వాళ్ళు ఉన్నారండి సో కార్నియా రిట్రీవల్ వల్ల చూపొచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళకి మనం కార్నియా డోనర్ని తీసుకొని ఎట్లా ఐ కలెక్షన్ చేస్తుంటాము నేత్రదానం జరిగి డోనర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మనం నేత్రాలు ఎలా కలెక్ట్ చేస్తాము వాటిని కార్నియాని రిమూవ్ చేసి కార్నియా రిట్రీవల్ జరగడం వల్ల చూపొచ్చేటువంటివి ఉంటాయి వెరీ రేర్ కేసెస్ అవి నెక్స్ట్ వచ్చేసి గ్లూకోమా అనేది ఉంటుందండి గ్లుకోమా వ్యాధి వస్తే చూపు పెరుగుతుంది అన్న గ్యారంటీ ఉండదు ఉన్న చూపుని లైఫ్లాంగ్ కొన్ని ఐడ్రాప్స్ని వాడి ఆ చూపుని నిలబెట్టుకునేదానికి డాక్టర్స్ కొన్ని సజెషన్స్ ఇస్తారు వాటి ధర చూపు నాపుకోవాలి ఓకే ఇప్పుడు మేము ఇక్కడ ఈ ఛానల్లో ముఖ్యంగా యువకులకి మీరు చెప్పేటటువంటి సాఫ్ట్ స్కిల్స్ గురించి చెప్తూ ఉన్నాం ఇందులో కమ్యూనికేషన్ ఎట్లా కంప్యూటర్ నాలెడ్జ్ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నాం లీడర్షిప్ క్వాలిటీసు యువకులకు పనికి అవే మీరు కూడా చెప్తూ ఉన్నారు ఇంకొకసారి చాలా సంతోషం మీరు మా స్టూడియోకి వచ్చేసి చాలా విషయాలు తెలియజెప్పారు ఇవన్నీ షార్ట్ నోటీస్లో మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అయితే మన చూసిన దాకా నమ్మరు మీరు అక్కడ కంప్యూటర్లో ఉన్నది చదువుతూ ఉంటే వినటం కానీ రాయటం కానీ టైప్ చేయటం కానీ మీ నైపుణ్యాలన్నీ కూడా ఒక మరోసారి కొంచెం టైం తీసుకొని వాటన్నిటిని కూడా డెమాన్స్ట్రేషన్ చేస్తే ఎంత సాధ్యం ఉందా అనేటటువంటి ఆశ్చర్యం కొలిపితే ఒక ఇన్స్పిరేషన్లాగా ఉంటుంది మీ జీవితం అలా మరోసారి కలుసుకుందాం మీకు ధన్యవాదాలు బాలాజీ గారు ఖచ్చితంగా కలుద్దాం అలానే నేను మీకు ఇంకొక విషయం చెప్పాలండి నేను ఒక యూట్యూబర్ని విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను దాని పేరు వచ్చేసి టెక్ విజన్ ట్యూటోరియల్ హబ్ ఈ ఛానల్లో నాకు లేటెస్ట్ టెక్నాలజీ ప్రతిదాని గురించి నేను వీడియోస్ చేసి నాలాంటి వారందరికీ పనికొచ్చే విధంగా యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి టెక్విజన్ టెక్విషన్ ట్యుటోరియల్ హబ్ ఎన్ని వీడియోస్ చేశారు ఇప్పటికీ సార్ సుమారుగా ఇప్పటి వరకు ఒక నూట ఎనభై వీడియోస్ చేశాను ఓకే సుమారుగా ఒక పదకొండు వందల యాభై మంది దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు టెక్ విజన్ ట్యూటోరియల్ హబ్ అనే దాంట్లో యూట్యూబ్లోకి వెళ్తే వస్తాయి ఎస్ సార్ ఓ చాలా ధన్యవాదాలు నేను ప్రతి వీడియోని ఆ ప్రతి టాపిక్ని నేను మాట్లాడుతూ స్వచ్ఛంగా తెలుగులోనే మాట్లాడుతూ అక్కడ కంప్యూటర్ మీద చేస్తూ నేను వాళ్ళకి వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్